ం శ్రీ గురుజో నమ హరి ఓం శృతిస్మృతిపురాణామాలయం కరుణాయం మా భగవత్పాదశంకరం లోకశంకరం ఓ సహనా సహనౌనూ సహంకర వాపహీ ఎీనాపీతమస్సు మా దృష్పీ శాంతి శాంతి శాంతిత్రిత్ పశ్యతి అనన్వాగతస్ ఉపవాక్యాలు ఆ పురుషుడు స్వప్నమునందు ఏది దేనిని దేనిని చూస్తాడో దానిచేత వెంటబడేవాడు అవడు వెంటపడవు వీళ్ళే అనన్వాగత స్థేన భగవతి స్వప్నంలో చూసినప్పుడు పరము సత్యములుగా గోచరిస్తాయి కానీ స్వప్నం నుంచి బయటకు వస్తూనే వాటితోటి వీడికి బంధం వదిలిపోతుంది ఎందుక ఆ బంధం ఉన్నట్టు అనిపించింది తప్ప యథార్థంగా లేదు యథార్థంగా ఉంటే ఎలా పోతుంది పోతుగా యథార్థంగా ఉన్నట్టు అనిపించడమే తప్ప యథార్థంగా బంధం లేదు అంచేతనే పోయింది తెలివి వస్తూనే పోయింది లేకపోతే పోయేది అంటే దాని అర్థం ఏమిటనమాట అసంగోహ్యయం పురుష ఇది అదే దాని అర్థం ఈ పురుషుడు స్వయం జ్యోతి అనే సంగతిని స్వప్నావస్థలోకి తెలుసుకున్నాము స్వప్నావస్థలో తెలుసుకోదగిన ఇంకొక చక్కటి గుణపాఠం సూత్రం ఏమిటంటే ఆత్మ అసంగ స్వప్నమే ఒకటి ఉండబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుందుకు మనకు చక్కని అవకాశం లభించింది స్వప్నం అనే అనుభవం లేదనుకోండి అప్పుడు ఆత్మ అసంగమని స్వయం ప్రకాశమని తెలుసుకునే అవకాశం చాలా ఇబ్బంది అయి ఉంది ఎందుకంటే జాగ్రత్త అవస్థలో అనేకానేక జ్యోతుల యొక్క సంకేతనత కలగాపరకంగా ఉంటుంది ఆత్మ స్వయం జ్యోతి కష్టం తర్వాత జాగ్రత్త అవస్థకి స్వప్నావస్థతో పోల్చి చూసుకునే సందర్భం ఉండబట్టే ఆత్మ అసంగమో అని కాకపోతే జాగ్రత్త మనకి సంఘమే అనుభవానికి వస్తుంది అధికంగా కాబట్టి స్వప్నావస్థ అనేది ఒక తెలుసుకునే వాళ్ళకి ఆ స్వప్నావస్థను జాగ్రత్తగా పరిశీలించుకునే ఆత్మ అసంగము ఆత్మస్వయం జ్యోతి అని తెలుసుకుంటే కూడా కృతార్థదైపోతాడు ఆ మాట ఈ మాట వెళ్ళిన వెంటనే యాజ్ఞవంతుడికి మహానందం కలిగింది ఏమే వైక్యాజ్ఞవ్య యాజ్ఞవృత్యుడికి కాదు జనకుడికి మహానందం కలిగింది సరిగా ఆయన అంటున్నాడు అవునయ్యా యాజ్ఞవృత్య నువ్వు చెప్పింది చాలా సత్యం సుమా నాకు అర్థమైంది నా సంగతి అని ఆయన తనకి తన తెలిసింది ఐ డాటిట్ అనే విషయాన్ని ప్రకటించాడు ఎప్పుడైతే ఆత్మస్వయం ప్రకాశము అనే సత్యాన్ని తెలుసుకుని వెయ్యి గోగులు దక్షిణించినప్పుడు ఆత్మ అసంగము అనే ఇంకో సత్యాన్ని తెలుసుకుంటే ఇప్పుడు ఎంత దక్షిణం ఇవ్వాలి మళ్ళీ ఇంకో వేయో గోవులు ఇవ్వాలి ఎందుకంటే ఆత్మస్వయం ప్రకాశం అనేది ఎంత ఇంపార్టెంటో ఆత్మ అసంగము కూడా అంతే ఇంపార్టెంటో కాబట్టి ఇంకో వేయో గోవులు ఆయన ఇస్తున్నాడు సోహం భగవతే సహస్రం దామి శోహం అంటే ఆ నేను ఆ నేను అనగా ఆత్మాసంగముని నీవు నిరూపించిన సత్యమును తెలుసుకున్న నేను పూజనీయుడవైన నీ కొరకు భగవాను అంటే ఇక అక్కడి నుంచి ఆ భగవంతుడని అలా కొలవడాలో అనేది ఉండకూడదు ఇప్పుడు దేహమే భగవంతుడని మీరు కొలిచారనుకోండి ఎంతకాలం కొలుస్తారు సపోజ్ ఆ దేహం ఇరవయో ఏట మీరు కొలవడం ప్రారంభించాడు భగవంతుడు భగవంతుడని ముప్పై నలభై యాభై అరవై డెబ్భై వచ్చాయి ఆ దేహానికి ఇప్పుడు ఆ దేహాన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు రోగం వచ్చి ఇప్పుడు ఎలా ఉంచుతారు మరి దేహాన్నే భగవంతుడని అన్ని సమస్యలు వస్తాయి ఎందుకంటే ఆ దేహాన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టి వైద్యలో పెడతారు డాక్టర్లు వాళ్ళు ఇంజక్షన్లు ఇస్తారు ఇంజక్షన్లు ఇస్తూ ఉంటాయి అయ్యో అమ్మాయి కుయ్యోయంటూ ఉంటాయి దేహం భగవంతుడైతే ఇంజక్షన్లు ఏమిటి వైర్లు ఏమిటి అమ్మాయి అమ్మోయని గోల ఏమిటి వీళ్ళు బయటలో భజనలు చేస్తూ ఉంటారు అక్కడ లోపలేమో వైర్లో దాంట్లో గ్లూకోజ్ అవి పంపిస్తూ ఉంటారు ఏ దురదృష్టం కాబట్టి భగవాను అంటే అలా ఉండకూడదు ఆత్మస్వరూపములు భగవంతుడు అంటే పూజనీయుడు పూజించదగిన ఎవడు పూజించదగిన వాడు ఎవడైతే ఆత్మస్వరూపాన్ని తాను తెలుసుకుని ఇతరులకు బోధిస్తాడు వాడు పూజించదగినవాడు కాబట్టి భగవతే పూజనీయుడులో గురి కొరకు సహస్రం దాలి వేయ మాడలను లేక వేరు గోవులను ఇస్తున్నాను అయితే ఇంకా మోక్షం వరకు చెప్పడం తర్వా అతం విమోక్ష ఏమ్రూహీతి కాబట్టి వెయ్యి మాడలు పుచ్చుకుని ఈ మోక్షము కొరకు నీవు బోధించవలసినవి అని జరగడం కోరాడు భాష్యకారులు ఆ స్వప్నాన్ని గురించి చెప్తూ తస్మాత్ స్వప్నే కొల్నివ ఉపల్యతే స్వప్నంలో వీడి కొందో ఆ కొను చేస్తున్నట్టుగా తెలుస్తుంది నటు క్రియా అస్తి పరమార్థత వాస్తవంగా క్రియే లేదు క్రియే లేనప్పుడు ఆ క్రియకి నేను కర్తను అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది వాస్తవంగా స్వప్నంలో క్రియ కూడా లేదు స్త్రీ సహమోదరణ ఇటు శ్లోక ఉత్త మనం చూసాం స్వప్నావస్థను వర్ణించే శ్లోకము మనం చూసాం ఒక గడచన నాలుగు శ్లోకాలు వచ్చే దాంట్లో ఒకటది అక్కడ ఈ స్త్రీలు పురుషులు అందరూ కలిసి డ్యాన్స్ ఏదో చేస్తున్నట్టుగా వాళ్ళకి స్వప్న ఈ స్త్రీలు పురుషులు వాళ్ళకి సుఖానుభవం వచ్చినప్పుడు డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇదో సంప్రదాయం యోగ ట్రెడిషన్ వాళ్ళు ఎక్కడి వచ్చింది బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అంతకట్టారు మొత్తం అందరికీ ప్రపంచానికి అటు అమెరికా వైపు ఇటు ఆస్ట్రేలియా వైపు ఇటు ఇండియా వైపు ఆనందం కలిగినప్పుడల్లా ఉత్సాహం కలిగినప్పుడల్లా డ్యాన్స్ చేయటం ఇప్పుడు మన భారతీయ భారతీయులు వీళ్ళు సంక్రాంతి బంధువులు అందరూ తోట చేరుస్తారు డ్యాన్స్ చేస్తారా డ్యాన్స్ లేరు వీళ్ళ బోల్ ఇంకొకటి వీళ్ళు గాడ్లు గూర్లు ఈ బోల్ వాళ్ళది డ్యాన్స్ వాళ్ళందరూ కలిసి డ్యాన్స్ చేస్తారు వీళ్ళందరూ కలిసి గాజ్లు బూర్లో అవి చేసుకుని తిని ఒకరిని ఒకరిని తిట్టుకుంటూ రాక్షేపం చేస్తారు వీళ్ళు ఎవరిలో వాళ్ళది మొత్తానికి ఆ డ్యాన్స్ అనే సంస్థనే వాళ్ళు అట్టగట్టారు అందరికీ కాబట్టి వీళ్ళు కూడా ఈ మధ్యన డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు బండి మీద ఎక్కేసి ఆ బండి మీద వేలు డ్యాన్స్ రోడ్ల మీద సరే రెండేట్ల రోడ్డు మీద చేయాలంటే పర్వాలేదు రెండేట్ల బండి మీద డ్యాన్స్ చేస్తుంటే వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నప్పుడు వల్ల పశువు మెడ మీద నొప్పి చదువుతుందా వీళ్ళ ఆ పశువు స్థానంలో వీళ్ళని నిలబెట్టి మనందరం ఎక్కి అప్పుడు అర్థం కాబట్టి అదంతా ఆ స్వప్నంలో చూశాడు చాలా నిద్రలేశాడు స్వప్నం అయింది తెలివి వచ్చింది ఏమైంది కూడా ఏమీ లేదని అర్థమవుతుంది తర్వాత ఆఖ్యాతారస్థ స్వప్నస్థే ఆచక్ష స్వప్నస్థ ఆఖ్యాతార్య ఈ కలగన్న వాళ్ళు తాము చూసిన కళ ఇంకొకటి చెప్పి చేస్తే వాళ్ళు ఉంటారు ఎన్నో ఇష్యూ ఉంటుంది కళగన్నా అనంటే ఇంట్లో వాళ్ళు పొద్దున్నే మొన్నాడు పొద్దున్నే భార్య పిల్లల్ని పిలిచి ఇదిగో నేను ఈ కలగన్నాను అని చెప్తాను అదొక కాబట్టి స్వప్నస్ ఆఖ్యాత ఈ కళ కళని వర్ణించి వాళ్ళు ఇవశబ్దేన సహ ఆచక్ష వాళ్ళు చెప్పే కథకి స్వప్నలో తాను చూసిన దానికి ఇవ అనే పదాన్ని జోడించే చెప్తూ ఉంటారు ఎలా చెప్తారు చూడండి హస్తన అద్య ఘటకృతీ ఇవ మృష్టా అని ఒక ఆయన కళ ఎలా చెప్పాడు నేను ఈ రోజున కళ చూశానండి ఈ రోజు అంటే నిన్న రాత్ర ఆ కళలో ఈ ఏనుగులన్నీ కలిసి ఒక గుంపుగా తయారీ ఘటముంటే గుంపు ఒక ఒక జండు కింద తయారయ్యి తీసేయండి ఇవా అన్నట్లుగా నేను కాలను చూశాను అని చెప్పాడు అంటే యథార్థంగా ఎనుగులు పరుగులు తీసేయనుకోండి వీళ్ళు వీళ్ళు పడుక్కున్న మంచం ఏమవుతాయండి ఇవన్నీ కూడా ముక్కడై ఉంటాయి ఫార్చునేట్లీ ఇవా అనేది ఒకటి ఉండదు కాబట్టి వాడు కూడా అలాగే చెప్తాడు ఇవా మయా దృష్ట అన్నట్లుగా నా చేత చూడబడినది ఏనుగులను నేను చూశాను అని చెప్తాడు కాబట్టి అక్కడ నిజంగా ఏనుగులు లేవు అతోన్నతస్య కర్తృత్వమితి ఏనుగులు లేవు ఏనుగుల పరుగు లేదు ఏమీ లేదు కాబట్టి అక్కడ ఉన్న క్రియలే లేవు అసలు క్రియలే మిథ్య ప్రతి కాబట్టి ఆ క్రియలకి కర్తృత్వం అనేది ఉండదు కాబట్టి ఒకవేళ వీడు ఏనుగులను చూస్తే నేను ద్రష్టను అనే ద్రష్టత్వం ఉండదు ఆ వాడు ఏనుగుల వెనకాల పరిగెత్తాడు అనుకోండి కళ్ళలో కిలో తర్వాత పరుగు తీసిన వాళ్లను నేను అనే కర్తృత్వం పొరుగు అనే కర్మకి కర్త వీడవుతాట అవడు వీడేం పరుగు తీయలేదు మీద స్వప్నమునందు పురుషుడు కర్త కాదు ఇది మనకి తెలుసుకోం అయితే దేని మీద ఒక ప్రశ్న కథం పునఃకర్తృత్వం ఇది కాబట్టి చూడండి స్వప్నంలో కర్త కాదు అలాగే పెట్టండి పురుషుణ్ణి పట్టుకుని మీరు కర్త కాదని ఎలాగే పను ఇప్పుడు జాగ్రత్త వ్యవస్థలో చూసుకొని కర్త అవుతున్నాడు కదా స్వప్నంలో క్రియే లేదు కాబట్టి కర్త కాదని మీరు అంటున్నారు కర్త కాక క్రియ ఉన్న చోట కర్త అవుతాడు అక్కడ క్రియే లేదు మీరు అన్నమాట వాస్తవన స్వప్నంలో క్రియే లేదు కాబట్టి కర్త కాలేదు వీళ్ళు ఒకవేళ క్రియ ఉందనుకోండి అప్పుడు కర్త అవుతాడు కదా ఆ కర్తృత్వమే లేదు అని మీరు వెళ్ళకపోతున్నారు ఇది దాని కొంచెం వివరణ కార్యకరణై మూర్తై సంశ్లేషో మూర్తా దుర్దృష్ట నేను మొన్న శంకర జయంత్రాన్ని చెప్దామని ట్రై చేశాను ప్రయత్నం చేశాను సమయం తక్కువే నేను కొంచెం అస్పష్టంగా ఉంది ఏదో నాలుగు మాటలు ఇటువసుగా చెప్పాను నేనేమని చెప్పదలుచుకున్నానంటే శంకరాచార్యులు ఫిలాసఫర్ ఆయన థియాలజీ అని కాదు తాంత్రికుడు కాదు ఈ భాషతో ఆయన ఎలా మాట్లాడుతున్నారు ఎక్కడైనా మీకు థియాలజీ యొక్క పొడ చూచాయగానైనా థియాలజీ ఎక్కడైనా కనపడిందా మీకు భాష అలాగే తంత్రం ఏదో తంత్రం అంటే మీకు తెలుసు గురికే నేను పాయింట్ అవుట్ అయినా కన్నెండి సంవత్సరాలు ఈ తంత్రం నడుస్తూ ఉంటుంది సో ఈ సంవత్సరం ఎక్కడైనా ఒక పిసరంతో ఎక్కడైనా మీకు కనపడుతుందా అసలు ఆయన ఎలా మాట్లాడుతున్నారు చూడండి నా మాట చూడండి చూడండి మూర్తై మూర్తస్థ సంశ్లేష రూపము గలవాటికి రూపము గలవాటితో కలయిక ఉంటుంది క్రియ చెయ్యాలంటే రెండు దగ్గరికి రావాలి రెండు వస్తువులకి కలయిక ఉండాలి క్రియ అంటే ఇప్పుడు గ్రామం గచ్చతే అన్నారనుకోండి ఈ కాళ్ళకి గ్రామానికి సంశ్లేషం రావాలి అలాగే అన్నం పచ్చతే అన్నారు అనుకోండి ఆ అన్నానికి వీడి చేతులకి సంశ్లేషం రావాలి కాబట్టి క్రియకి క్రియతో సంశ్లేషం సార్ మూర్తములకు మూర్తముతో సంశ్లేషం ఉండాలి ఉంటే క్రియ అసలు ఉదాహరణకి కార్య కారణముడు కార్య అంటే దేహం కారణము అంటే ఇంద్రియములు అంటే చేతులు కాళ్ళు నోరు ఈ కార్యము దేహము ఈ దేహాన్ని ఆశ్రయించి ఉన్న ఇంద్రియములు ఇవి మూర్తములు దేహం మహూర్తము చేతులు ఉన్నాయిగా ముహూర్తములు కాళ్ళు మహూర్తములు నోరు కూడా మూర్తము నాలుక పెదవులు కర్ణము ఇవన్నీ ముహూర్తములు కాబట్టి ఇటువంటి మూర్తములకు మూర్తములతో సంయోగం ఉంటుంది అటువంటి సంయోగం నుంచి క్రియ పుడుతుంది సహా క్రియాహేతు దృష్ట కాబట్టి సంశ్లేషణం ఉండాలి సంశ్లేషమే క్రియకు కారణం అవుతూ ఉంటుంది ఇది మన అనుభవంలో ఉన్న విషయము నహి అమూర్త కశ్చిత్ క్రియావా దృశ్యతే మీరెక్కడైనా రూపము లేనిది క్రియ చేసేది మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూశారా అంటే చూడండి దయ్యం వచ్చింది ఆ దెయ్యం ఈ టేబుల్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టింది ఆ మనం దాచుకున్నటువంటి ఐస్ క్రీముని చెడగొట్టింది లేకపోతే మీరు రెట్టబెట్టుకున్న అన్నాన్ని అది పాలు చేసింది అయితే మీరు పెరుగు తోడు పెట్టుకుంటే ఆ దెయ్యం వచ్చి ఆ పెరుగుని పాలు చేసింది యునా ఎందుకంటే దెయ్యానికి రూపం ఉన్నదా అంటే వీళ్ళు ఏమని చెప్తారు దెయ్యం కనపడదా కనపడదంటే రూపం లేదు అది అర్థం దానికి రూపము లేదు మరి రూపం లేని దెయ్యము రావడం అనేదే ఉండదు రావాలంటే కూడా అంటే రూపం ఉండాలి దానికి మూర్తం అయ్యి ఉండాలి మూర్తం ఎక్కడికి వచ్చింది ఒంటింట్లోకి మేము నిద్రపోతుంటే ఒంటింట్లోకి దెయ్యం వచ్చింది ఒంటిండ్లకి రూపం ఉంది దెయ్యానికి కూడా రూపం ఉండాలి ఉంటే దైవం ఒంటింట్లోకి రావాలి ఉన్నది సపో కాబట్టి ఇటువంటి భాష అంతా కూడా హంభావ్య కేసు మీరు సరొ కంప్లీట్గా డిస్మిస్ చేసి రాట్ యాక్సెప్ట్ కాబట్టి ఇప్పుడు ఈ పెండ అదే పెడతారు పోయిన వాళ్ళకి వెన్నబెట్టి ఆ పితృదేవతలు వచ్చి భక్షించారు అని అను కాకి వచ్చింది తిరిగిందంట కాకి వచ్చి తినాలి తప్ప ఆ కాకిలో పితృదేవతలు ఉన్నట్లు వీడు అనుకో స్వభ్యంతరమే లేదు కానీ కాకితో సంబంధం లేకుండా కంటి కనపడకుండా పితృదేవతలు అమ్మా వచ్చేసి తినేసి వెళ్ళిపోయారు అని చెప్పడానికి వీలు లేదు ఒక ఆయన కైలాస యాత్ర వెళ్ళొచ్చారు కైలాసయాత్ర అంటే ఒక పదిహేను రోజులు పని పెద్ద కార్యక్రమం ఆయన వెళ్ళినప్పుడు వచ్చిందో ఐడియా లేకపోతే వెళ్ళి వచ్చినప్పుడు వచ్చిందో ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది ఐడియా వచ్చి హైదరాబాద్ వచ్చిన తర్వాత అనౌన్స్మెంట్ చేశాను నేను కైలాస మానస సరోవరంలో స్నానం చేసిన టైంలోనే అదే టైంలో దేవతలు కూడా వచ్చి స్నానం చేస్తున్నారు దేవతలు కనపడతారు కనబడరు వస్తారు కనబడకపోతే అమూర్తం అవుతుంది అమూర్తం అయితే రావడం ఏంటి రావడం వెళ్ళడం అనేది కూడా రావాలంటే ఫిజికల్ షేప్ ఉండాలి ఏదో చెప్పారు మీకు కాబట్టి అమూర్త కష్ట క్రియావాన్న దృష్టి అంటే ఏదైనా రూపము లేనిది క్రియను చేసేది అలాంటిది అసలు ఈ సృష్టిలో లేదు అమూర్త ఆత్మ ఆత్మ అమూర్తము మనం దేహాత్మ వాళ్ళని కాదు కదా దేహమే ఆత్మ అంటాడు ఒకడు ఒకడున్నాడు అలాంటి దేహాత్మ వాళ్ళు ఒకడున్నాడు వాడు ఏమంటాడు దేహమే ఆత్మ ఓకే వారి దృష్టిలో ఆత్మ కర్త అవుతుంది భోక్త అవుతుంది కానీ మనం ఆ దేహమే ఆత్మ అని కాదు కదా మనం ఈవెన్ కర్మకాండ చేసేవాళ్ళు కూడా దేహం ఆత్మ కాబట్టి దేహం ఎప్పుడైతే ఆత్మ కాదో అంటే అర్థమైతే ఆత్మకి ఏ రకమైన రూపము లేదు కాబట్టి ఆత్మ ఎందుకు కర్తృత్వము ఉండదు అత అసంగ కర్తృత్వం లేదంటే భోక్తృత్వం ఉండదు అంటే ఇంకా సంఘము లేదు చూడండి మనం జీవితంలో మీరు జీవితంలో అనేక మంది వ్యక్తులతో మీరు సంబంధాన్ని కలిగి ఉంటారు ఆ సంబంధంలో మీకు సుఖము దుఃఖము రెండు కూడా లభిస్తాయి మీరు ఏ ఏ ఒక్క సంబంధాన్నైనా మీరు చెప్పగలరా ఈ సంబంధము నిత్యము శాశ్వతము ఇది యథార్థము ఈ కథ విడిపోయేది కాదు అని ఏ ఒక్క సంబంధం గురించి అయినా చెప్పగలరా చెప్పగ కన్నా తల్లిదండ్రులతో ఉన్న సంబంధము చిన్న వయస్సులో పెళ్ళయ్యే వరకు ఎంత గట్టిగా ఉంటుందో తెలిసినా చాలా గట్టిగా ఉంటుంది ఐ ఆమ్ దే పర్సన్ దే ఆర్ మై పీపుల్ అని చాలా గట్టిగా ఉంటుంది పెళ్ళు పెళ్ళి కూడా కొంత డైర్ల్యూట్ అవుతుంది విచ్ ఇస్ న్యాచురల్ సో ఆ తర్వాత తర్వాతి కాలంలో వీడికి వీడు తెలుసుకోవాలా వాళ్ళు తెలుసుకోవాలి వీడు తెలుసుకోవాలి ఎవరి ఈ సంబంధం చాలా గట్టిది మనం అనుకున్నాము ఇది మనం అనుకున్నంత గట్టిదేమీ కాదు ఇక వివాహం చేసుకుంటాడు అమ్మాయిని అమ్మాయి అయితే అబ్బాయిని వివాహం ఆడుతుంది వివాహ సంబంధం ఉంటుంది ఇది ఇది ఇంక దిసిద్ది అల్టిమేట్ అన్నట్టుగా అనిపిస్తుంది నేను వివాహ సంబంధం మంచి చెట్లు ఉంటుంది నేనేం చెప్పట్లేదు ఇది ఉంటే హ్యూమన్ రిలేషన్స్ ఇలా ఉంటాయి సుమా అని చెప్పడం కోసం సో అలా అనిపిస్తుంది ఇప్పుడు ఉన్నారు అక్కడ వెస్ట్లో అయినా పూర్తి స్వామీజీ దగ్గర పదివేల వేలా తొమ్మిది వేలు నా దగ్గర ఆరు వేల వేల తొమ్మిది వేలు భార్యకి క్యాన్సర్ వచ్చింది భయో అనుభవాలు ఎల్లున్నాయి క్యాన్సర్ ఎప్పుడు వస్తుందో తెలిసినా మీకు క్యాన్సర్ వస్తుంది ఏమో కానీ ఇప్పుడు ఎందుకు వస్తాయి ఏజ్ ఏజ్ ఎఫెక్ట్ క్యాన్సర్ కూడా అలాంటిదే నీకు ఈ సంగతి క్యాన్సర్ సెల్స్ ఉంటాయి బాడీలో ప్రతి వాడికే ఉంటాయి యువనల్లో ఇమ్యూన్ సిస్టమ్ గట్టిగా ఉండి వాటిని కంట్రోల్లో పెడుతుంది ఇప్పుడు చుట్టూ బ్యాక్టీరియా ఉంటాయి మనం పీల్చినప్పుడు లోపలికి బ్యాక్టీరియాలు ఉంటాయి కానీ మన ఇమ్యూన్ సిస్టమ్ ఆ బ్యాక్టీరియా మనం ఇన్ఫెక్ట్ చేయకుండా కాపలా కష్టం ఉంటాయి అలాగే లోపల క్యాన్సర్ సెల్స్ ఉంటాయి అవి సంచారం చేస్తూ ఉంటాయి వాళ్ళు మొత్తం రక్త ప్రసారం చేస్తూ ఉంటాయి చేసి ఎక్కడో చోట నివాసం ఏర్పడుకోవాలని ట్రై చేసిన వెంటనే ఇమ్యూన్ సిస్టమ్ వెళ్ళి అటాక్ చేసి కాబట్టి ఉండడానికి వీలతో సో ఆ క్యాన్సర్ సెల్స్ అలా సంచారం చేస్తూ ఉంటాయి వాటికి స్థానం దొరకదు వీడి వయస్సు అరమై ఇమ్యూన్ సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది అరవై ఐదు ఇంకా పర్వాలేదు డెబ్బై లోపు ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం నేరసపడుతుంది అప్పుడు క్యాన్సర్ సిస్ ఏం చేస్తాయంటే దిస్ ఈజ్ ద టైమ్ టు పికప్ ద ప్లేస్ టు స్టడీ లైజ్ అని ఏదో ఒక చోటుని పక్కనే ఉంటాయి అది రివర్ కావచ్చు స్క్రీన్ రక్తం కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు ఆ బాడీని బట్టి ఉంటుంది అక్కడ క్యాన్సర్ వస్తుంది అందుచేత క్యాన్సర్ ఇస్తే A direct effect of the voltage so come to the thing which is the big force cancer got there is whatever has to be done has to be done that is a wrong thing but that, that is a direct effect of the voltage so 70 to 80 bio bio all nice some kind of a cancer she got some cancer so virulent cancers so. అంటే చాలా పవర్ఫుల్ గా ఉంటాయి వెంట వెంటనే యాక్ట్ చేసి వితిన్ సిక్స్ మంత్స్ మనిషి పోతా నేను ఒక ఆయన ఎదురుతాను ఊళ్ళో ఆయన ఒంట్లో బాగోలేదు ఏదో నర్సంగా ఉన్నాడు ఏజ్ ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్టీ మధ్యలో ఉన్నారు ఒంట్లో బాగలేకపోతే డాక్టర్కి వెళ్ళాడు డాక్టర్తో బ్లడ్ టెస్ట్ క్యాన్సివర్ టెస్ట్లు ఉన్నాయి కదా డయాగ్నాస్టిక్ టెస్ట్ టెస్ట్లు ఉన్నాయి ఏదో టెస్ట్లు రాశాడు ఆ టెస్టులు చేయిస్తూ ఉండగా వాళ్ళు చెప్పారు నీకు బ్లడ్ క్యాన్సర్ అని చెప్పారు ఫస్ట్ టైం ఏదో వాంతులు చేసుకోవడానికి దానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే బ్లడ్ క్యాన్సర్ అని డయాగ్నాస్టిక్ ఫోర్త్ డిగ్రీ అయితే అంటే ఫోర్త్ డిగ్రీ వచ్చేదాకా ఏమిటో అది ఏమీ అవ్వలేదు ఆ వయస్సు యొక్క బలం చేతనో దేనితోనో అది బయటపడలేదు యూ యూ బిలీవ్ మీ ఐఎమ్ నాట్ ఎగ్జాక్ రేటింగ్ మాట ఉదయం పది గంటలకు చెప్పారు అతను బ్లడ్ వచ్చింది నెక్స్ట్ ఎర్లియర్ డే ట్వంటీ అవర్స్ తర్వాత బ్లడ్ టెస్ట్ చూసి చెప్పారు ఆ మొన్నాడు మధ్యాహ్నం నాలుగు గంటలకు పోయేటమ్మా మోస్ట్ విధులంటే క్యాన్సర్ అలా ఉంటుంది ఇంకో కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి కొలోన్ క్యాన్సర్ అని ఉంటుంది వాళ్ళు ఎవరన్నారంటే డెబ్బై తర్వాత ప్రతి వాడికే వస్తుందన్నారు కొలోన్ క్యాన్సర్ డెబ్బై తర్వాత ప్రతి వాడికే వస్తుందన్నారు అండ్ ఈ క్యాన్సర్ ఉంది వీడికి అని చెప్పినట్లయితే నా జ్ఞానం అంతా నేను ముందు పెట్టేస్తున్నాను ఉపయోగపడుతుంది మేము తెలుసుకోవడంలో తప్పు లేదు ఈ క్యాన్సర్ ఫలాన వాడికి ఉంది అని చెప్పినట్లయితే వాడు మానసికంగా కృంగిపోతాడు అందుకోసం వాళ్ళు ఏమన్నారంటే డెబ్బై తర్వాత అందరికీ వస్తుంది కనుక క్యాన్సర్ టెస్ట్ కొలోన్ క్యాన్సర్ టెస్ట్ బ్యాండ్ ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ టెస్ట్ చెయ్యరు ఎందుకంటే టెస్ట్ చేసి దాన్ని గుర్తించి మందు టెస్ట్ చేయకుండా దాని దారిని దాన్ని నిదలేసిన అవుట్కమ్ ఒక్కటే అంచేతం వీడి మనస్థని ఎందుకు మనం దెబ్బతీయాలి కాబట్టి నో టెస్ట్ ఇదంతా ఎందుకు చెప్పాలంటే పోయారు ఆయన నా దగ్గరికి వచ్చారు డిమాస్టిటేటెడ్ అంటే నేను ఏదైనా ఇలా ఉన్నారు ఏంటండి అంటే ఇలా అయిందండి కొత్త సంగతిలో అయినట్టుగా మా సృష్టిలో మొట్టమొదటి వ్యక్తి మరణించడం అని ఫస్ట్ ఫస్ట్ కర్సన్ పోవడం అన్నట్టుగా ఉండేటండి పూర్తి స్వామీజీ దగ్గర మీరు పది ఏళ్ళు ఎలా ఉంటుంది ఎలాంటి క్లాసులు వస్తూ ఉండేవారు వాట్ ఈజ్ ఇట్ లెపిల్ హౌ ల్యాండ్ అని నేను కోప్పపడ్డాను అప్పటికే ఆరు మాసాలు అయింది అక్కడ పోయి అని నేను నేను ఇక్కడ ఉండకపోయాను ఎవరే ఒకంటే కోక వేశారు అంటే మరి వేదాంతం అంత తేలిక కాదు కాదు తేలిక కాదని మీరంటే అది కష్టం ఉంటుంది ఎందుకు తేలికలు నేను ఆత్మా అసంగహ ఎప్పుడు వినలేక లేరు ఏ సంబంధము కూడా ఇంపారు మాలేదు ఏ సంబంధమైనా మీరు ఇల్లు పట్టుకుంటారు తెలుగులో సామెత ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటే ఆడపిల్ల పెళ్లి చేయటం అంత కఠినమైన విషయం అలాగే ఇల్లు కట్టుకోవడం అంత కఠినమైన విషయం ఓ చిన్న ముక్క ప్రాథం సంపాదించి దాంట్లో ఇల్లు నిలబెట్టడం అన్నది చాలా కఠినమైన విషయం అది వీడు ఆ ఇల్లు నేనే ఇల్లు ఇల్లే నేను ఉన్నట్టుగా జడ ఆ సంబంధము ఈజ్ పెర్మనెంట్ బంగారాన్ని పోగేస్తారు ఇది స్త్రీలు చేస్తూ ఉంటారు ఆధునిక స్త్రీలలో ఈ వ్యామోహం తక్కువ మన పూర్వ స్త్రీలలో చూడండి మన ముందు తరం అన్ని అవక అవలక్షణాలు మన ముందు తరం వల్లలో ఉన్నాయి అన్ని అవలక్షణాలు ఒక్క లక్షణం సరిగా ఆర్థడాక్స్ పీపుల్ని చూస్తే అన్ని అవలక్షణాలు ఉంటాయి నేను ఈ వేళపోతే ననుకో ఇంతకుముందు చదివిందే మళ్ళీ చదివాను ఆయన కళ్యాణ గణపతి ముని యొక్క జీవిత చరిత్రత్వంతో ఆయన నాలుగు మార్పులు వస్తే కానీ భారతదేశం బాగుపడదాం అని వన్ టూ త్రీ ఫోర్ చెప్పారు స్త్రీలకు సర్వవర్ణముల వారికి సమానమైన అధికారము కలదు వీళ్ళందరూ కూడా వేద మంత్రములను వాళ్ళ వాళ్లకు తగిన మంత్రములను స్వీకరించి వాటిని ఉచ్చరిస్తూ గృహములు ఉండవ ఉండాలి అప్పుడే దేశం బాగుపడుతుంది దేశం బాగుపడటానికి మాత్రమే ఇచ్చాడు ఇది నెంబర్ వన్ ఇచ్చాడు రెండు మన ఋషుల యొక్క మన ఋషుల యొక్క జీవితములను వారి సందేశములను నల్లబరిచే అంటే బ్లాక్గా తయారు ఎందుకు కొరగాని కథలు ఏవైతే పురాణములలో నిండా ఉన్నాయో వాటినన్నిటినీ తొలగించి పురాణముల నుండి వాటిని తొలగించి పురాణముల నుండి కవుల యొక్క ప్రబంధాలలో కూడా ఈ కొరగాని కథలు చేరే వాటిని అక్కడి తొలగించి కవులు కూడా ఈ అయోగ్యములైన కథల మీద మళ్ళీ కావ్యాలు రాసేటువంటి అలవాటును కవులు కూడా మానుకునేవి మనము ఈ దుష్టగాథల యొక్క సంప్రదాయం నుంచి బయటపడాలి అది రెండవ భాగంగా ఈ భాషంతా ఆయన భాషే నా భాష కాదు ఆయన మాట్లాడాలి నేను అనుకుంటున్నా నేనే కంఠస్థం చేసి మీకు చెప్పట్లేదు నేను చదివాను కదా నాకు గుర్తు ఇది రెండో భాగంగా మూడవది అస్పృష్టతకు విరోధం ఆయన ఏమన్నారంటే ఆయన చెప్పిన లాజిక్ మీరు ఇంట్లో ఉంటారు ఇంట్లో మీరేవో నియమాన్ని పాటిస్తూ అనుష్ఠానం చేసుకుంటూ ఉంటారు మీరు పాటించే నియమము మీరు చేసే అనుష్ఠానము ఇంట్లో వాళ్ళందరూ పాటించాలి అని మీరు పెట్టుకోరు ఇప్పుడు ఎకరీ ఉపవాసం ఉండాలనుకోండి నేను ఉపవాసం ఉంటా ఇంట్లో వాళ్ళందరూ ఉండాలని నేను పెట్టుకోను నేను ఉపవాసం ఉంటా కాబట్టి మన నిష్ట నియమములను మనం వ్యక్తిగతముగా అట్టి పెట్టుకుని ఇంట్లో కుటుంబ సభ్యులకు వాళ్ళ నెత్తిన ఈ నిష్టా నియమములను వుద్దేటువంటి ప్రయత్నం మనం చేయట్లేదు తోడు చేయట్లేదు అప్పటి కానీ సమాజ జీవనంలోకి వచ్చేప్పటికీ వాడెవడో అస్పృష్టుడనే నియమము నిష్టాను పెట్టుకుని ఆ నియమాన్ని నిష్ఠాన్ని నిష్ఠని నీ వ్యక్తిగత నియమ నిష్టవని మొత్తం సమాజం అంతా కూడా రుద్దేటువంటి ప్రయత్నము ఎందుకు చేస్తాం నీ వ్యక్తిగత నియమ నిష్టలని కుటుంబం వాళ్ళ మీద రుద్దవు కానీ సమాజం మీద రుచే ప్రయత్నం ఎందుకు చేస్తావు నువ్వు నీకు అస్పృశ్యత ఉండాలనుకుంటే నువ్వు మూలకు పోయి కూర్చోవు ఎవరిని కూర్చుకోకుండా ఆ మూల కూర్చోవు అంతే తప్ప అస్పృశ్యత అనేది ఒక ధర్మం అంటూ నువ్వు ఉపవాసం చేస్తావు ఇంట్లో వాళ్ళందరూ ఏకాగశ ఉపవాసం చేయాలని పట్టుబట్టావా లేదు కదా మరి మొత్తం సమాజం అంతా కూడా అస్పృశ్యతను పాటించాలని ఎందుకు పట్టుబడతావు కాబట్టి దీన్ని తరిమి కొట్టావాల నువ్వు అని నాలుగోదికొని నవ్ యూ గన్ అండర్స్టాండ్ ఆయన్ని ఆ రోజుల్లో ఆయన ఆయన ఎంత విప్లవాత్మక ధోరణ గలవాడు చెప్పండి పంతొమ్మిది వందల ఇరవైలో ఇలా ఉండి కూడా ఆయన నో సర్ప్రైజ్ ఆయన్ని ఆనాటి భారతీయ ఆనాటి ఆ సమాజం గుర్తించలేదు ఆయన ఆయన్ని పక్కన పెట్టాడు ఆయన కాల్యకంఠ బెంగాల్ వెళ్ళి తెచ్చుకొచ్చాడు బెంగాల్ వాళ్ళు కామ్యకంఠ అనే బిరుదం ఇచ్చి సత్కారం చేశారు నవద్వీపంలో ఆంధ్ర దేశంలో ఆయన చేసారాన్ని ఆయన మనుషులు కూడా ఇవ్వలేదు వీళ్ళు ఆయన మనలో మాల కూడా వేయలేదు ఆయన బెంగాల్ ఇచ్చారు కామ్యకంఠ అనేటువంటి దిగుదాన్ని కాబట్టి సో ఇదంతా ఎందుకు చెప్పానంటే ఎందుకు చెప్పాను ఇదంతా అసంగా అసంగా ఏ సంబంధమైనా బంగారం పోగేసిన వాళ్ళు మన పూర్వ ఇప్పుడు బంగారం పోగేసినారు నాతో మన వ్యక్తుల్లో మాట చెప్పారు మన పూర్వం వాళ్ళ లాయర్స్ మన పూర్వ మన పూర్వ మనం చిన్నప్పుడు మన పెద్దల యొక్క సమాజంలో అంటే అప్ టు నైన్టీన్ వరకు నైన్టీన్ నుంచి నైన్టీన్ సెవెంటీస్ ఎయిటీస్ వరకు లాయర్లందరూ కూడా ఆస్తి సకాల కేసులని సివిల్ కేసులని నడిపించి వాళ్ళు బాగుపడతారు ఇప్పుడు ఇప్పుడు కూడా ఆయన దాంట్లో ఉన్నారు కాబట్టి అది ఇప్పుడు కూడా అంటున్నారు అయితే ఇప్పుడు లాయర్లందరూ కూడా భార్యాభర్తల మధ్య ఉండే తగాదాల కారణంగా ఇప్పుడు లాయర్లు బాగుపడుతున్నారు అని ఒక వచ్చిన ఆస్తి తగాదాలు బంగారం గురించి తగాదాలు బంగారం పోగేయడం ఏ తనకు బంగారానికి మధ్యలో ఉండే సంబంధాన్ని ఎవరైనా నిలబెట్టుకోగలరా అది ఆ సంబంధం అశాశ్వతం కాదు మీరు చేతికి ఇటో పత్తులాలు ఇటో పత్తులాలు బంగారం పెట్టారనుకోండి ఒకటి కళకళలాడుతో ఇటు చూసి వాళ్ళందరికీ బాగానే ఉంది వాళ్ళందరూ కూడా ఏ విధంగా గొప్ప అనేది ఉంది ఈ పది ఈ పది బంగారానికి మీకు ఉండే సంబంధాన్ని మీరు నిత్యం అనుకుంటున్నారా శాశ్వతం అనుకుంటున్నారా మీరు ఏ సంబంధాన్ని నిలబెట్టుకోగలుగుతారు మీకు దాని జీవితాన్ని చూసుకుంటే అర్థం కావట్లేదు ఏమిటి అర్థం అవుతుందంటే మీరు ఈ సృష్టిలో దేనితోటి సంబంధం నిలబడుగుతలేదు దాన్ని మీకు ఏం తెలుస్తుందండి ఆత్మ అసంగ దీంతో రహస్యం ఏంటంటే ఆత్మ అసంగమని తెలియకుండా సంబంధం పెట్టుకుని ఆ సంబంధం ఇచ్చిన్నమవు కాగానే మీరు దుఃఖిస్తూ కూర్చుంటారు ఆత్మ అసంగమని తెలుసుకుని సంబంధాన్ని నడిపించి ఈ సంబంధములు అశాశ్వతము అని తెలుసుకుని ఉన్నవాడు సంబంధం విచ్ఛిన్నమే అలాగూ తప్పదు ఆ విచ్ఛిన్నమైనప్పుడు వచ్చి నవ్వుతో ఊరుకుంటారు అది మీరు బాంధవ్యములు ఇల్లు వాకిలి మొదలైన బంగారము మొదలైన సంపదలు వీటితోటి పెట్టుకున్న సంబంధము ఇది యథార్థమని అనుకున్నారు అంటే మీరు ఒక బంధములో ఉన్నారు మీరు ఆల్రెడీ బంధంలో ఉన్నారు మీకు తెలిసి కానీ ఒక బంధాన్ని అనుభవిస్తూ ఉన్నారు అందే అదర్ హ్యాండ్ ఈ సంబంధములు ఉన్నవి ఇది నిత్యములు కాదు అని మీరు దర్శించినట్లయితే సంబంధాలు నడిచినంత కళాన్ని నడుస్తాయి వాటికి వాటికి ఒక డైనమిక్స్ ఉంటుంది ఆ డైనమి అంటే బంగారం ఉన్నంత కళాన్ని పెట్టుకుంటారు ఆ తర్వాత ఎవడో ఒకసారి తీసుకుపోతారు ఆ నన్ను అడిగితే ప్రాణం పోయినప్పుడు బంగారంతో సహా స్మశానానికి తీసుకెళ్ళిపోవాలి వీళ్ళు అలా చేయకుండా పాత బట్టలతో సహా శ్మశానానికి తీసుకెళ్తారు బంగారాన్ని మాత్రం ఇంట్లో దాచిపెట్టుకుంటారు అలా ఏం చేయాలి న్యాయమే ఉంది దాంట్లో సో ఎనీవే కాబట్టి ఈ సంబంధం ఏది కూడా నిలబడేది కాదు ఏది శాశ్వతము కాదు నిత్యము కాదు అని తెలుసుకుని మీరు ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోకర్లేదు మీ బంగారం దృష్టిలో మీరు రోడ్డు మీద పారేసుకోనక్కర్లేదు మీ బ్యాంక్ అకౌంట్లు మీరు చిల్డెస్ రైతాల్లో వందలు పారేయనక్కర్లేదు ఎక్కడ ఉండేవి కానీ మీరు చేయాల్సిందల్లా ఈ సంబంధములు అనిత్యము అని గుర్తుపట్టేసేటంటే వెంటనే మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది వెంట ఆ ఫ్రీడమ్ మీకు ఉన్నప్పుడు మీరు చక్కగా ప్రేమగా ఉండగలుగుతారు ఫ్రీడమ్ లేకుండా ప్రేమ అనేది వికసిస్తుందండి ఫ్రీడమ్ లేని వాడిది పైకి ప్రేమ ప్రేమ అనుకున్నాడు కానీ అంటూ ఉంటాడు ఆ ప్రేమ ఈ సంఘం యొక్క బరువు కింద అది ప్రకటము కాదు ఫ్రీడము ఉన్నవాడే ప్రేమించగలుగుతాడు కాబట్టి ఆత్మ అసంగము నే అమూర్త కిత్ క్రియావాన్ దృశ్య అమూర్త ఆత్మా అత అసంగ మన యస్మా అసంగోయ పురుష తస్మాత్ అనన్వాగక స్వప్నదృష్ట జీవుడు సహజంగా అసంగుడు గల్పే వీళ్ళు ఎన్ని స్వప్నాలను చూసినా ఆ స్వప్నమునందు చూడబడినది ఏవి కూడా వీళ్ళు వెంట పడలేకపోతూ ఉంది ఎందుకంటే వీడు అసంకుడు పూర్వం కన్నాలు వేసేవాడు దొంగలు కన్నాలు వేసేవాడు కన్నం వేసి వాడు ఏం చేసి వాళ్ళంత బిగించి ఒళ్ళంతా కూడా ఆమోదం రాసుకుని వచ్చేవాడు కన్నం వే వేసి సామాను భోగం మీద తెచ్చుకుని ఎవళ్ళైనా పట్టుకుంటే అనుకో దొంగ దొంగ దొంగని వీళ్ళు పట్టుకుంటే ఆ పట్టుకున్న వాడి చేతికి ఆమదమే మిగులుతుంది తప్ప వాడు వాడు మిగదు అలా కథ కింద చెప్పేవాడు నాకు నేను విన్న కథలు చెప్పిన ఆమదం రాసుకుని వచ్చేవారు దొంగలు ఆ రకంగా ఈ సంసారంలో మనం అడుగుపెట్టే అది వండర్ఫుల్ ఎగ్జాంపుల్ పనస పండ్లు ముందు చేతికి నూనె రాసుకుని పనస పళ్ళు పోయాలి లేకపోతే ఆ ఆ రకంగా ఈ సంసారంలో మనం ఉండాలి డబ్బు వస్తుంది వెళ్తూ ఉంటుంది డబ్బు లేడల సంఘము వద్దు సంబంధాలన్నీ ఉంటాయి భార్య భర్త కొడుకు కూతురు అన్నీ ఉంటాయి మనవుడు ఇలాగే సంబంధాలన్నీ ఉంటాయి మీరు మనవడితో మితి మించి సంబంధం పెట్టుకుంటే మీరు దగ్గర అవ్వాల్సి ఉంటుంది వాడు ఆ సెల్ ఫోన్తో చూస్తూ కూర్చుంటాడు మీకేస్తూ ఉంటాడు తర్వాత మీరు కనుక అదే ఎడై వాడి ఏదో పేరు ఉంటుంది కదా ఎడీ సుబ్బన్న సుబ్బు ఏదో ఇలాగ ముద్దు పేరుతో నాలుగు సార్లు పిలిస్తే వాడు విసుక్కుంటాడు విసుకుంటాడు నిజంగా అంచేత కొడుకుతోటి ఎంత జాగ్రత్తగానైనా ఉండాలి అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా కోడలతో ఉండాలి అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా మనవాళ్లతో మనవరాళ్ళతో ఉండాలి చాలా జాగ్రత్తగా అంటి ముట్టనట్లు ఉండాలి ధనంబరికి ఆశీర్వదించడం సుఖంతో ఉండడం తప్ప వాళ్ళ జీవితంలో హస్తక్షేపం చేశారా ఆ వేలు కట్ చేసేస్తారు అసంగంగా ఉండాలి అసంగంగా ఉంటే యువర్ ఫ్రీ వాళ్ళేదో వాళ్ళ వాళ్ళు ఆధునిక జీవితంలో ఉంటారు వాళ్ళ ఆలోచనా విధానమే భిన్నంగా ఉంటుంది మీ ఆలోచించినట్టు వాళ్ళు ఆలోచించాలి వాడు భవిష్యత్తులోకి తీస్తూ ఉంటారు మనం గతంలోకి తీస్తూ ఉంటాం ఎక్కడ దృష్టి ఆ దృష్టి ఎక్కడ కలుసుకునేది లేదు దెయిన్ నెవర్ మీట్ అనేది ఉంటారు ఈస్ట్ ఈస్ట్ వెస్ట్ ఈజ్ ద క్రెయిన్స్ ఆర్ నె మీట్ అనేవడో పోడేట్లు అన్నట్టున్నాడు ఆ రకంగా ఇది కలిసే పదే లేదు ఈ సత్యాన్ని గుర్తించి ఎవరిదింగ్ రిమైన్స్ ఇచ్చి ప్లేస్ ఆత్మ అసన్నతం